పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా తేజో మేడ మీ పరిశుధ గణమైన నామానికి కోటానుకోట్ల నమస్కారాలు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు తండ్రి గడిచిన కాలం నా ప్రభా మీరే కాచి కాపాడి మీరెక్కడ నిళ్ళు నా ప్రభా మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా కాచి కాపాడినందుకే మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు నా ప్రభా మరినైనా కేపిఎంల ప్రభా ఎంత మంది నా ప్రభా ఆన్లైన్ లోకి వచ్చి ఉన్నారా ప్రభా వారందరినీ మీరు రావాల్సిన రోజులు కూడా మా తండ్రి త్వర తరగనైనా ప్రభావ అయ్యా వారి రోజులకు సహాయం దయచేయండి వాళ్ళకునైనా మార్గాలు సిద్ధపరచండి వాని కోదలని భద్రత క్షేమాన్ని దయచేయండి నా ప్రభ మేమందరం కలిసి నా ప్రభావ నీ పాదాలు చింత కూర్చొని ఉండగా తండ్రి తండ్రి ప్రార్థన ద్వారా నా ప్రభావ అందరికి నీ ఆత్మచిత నింపి అయ్యా చెప్ప సక్యం కానీ ములుగుతో కూ విజ్ఞాపనను మాకు దయచేయండి వాళ్ళ ధర నా ప్రభా వాక్యం ద్వారా సూటిగా తేటగా మా నాతో మాతో మీరు అందరూ మీరు మా అందరితో మీరు మాట్లాడండి నాయన వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి మేము ఎలాగ నడవాలో మాకు నేర్పించండి నా ప్రభావ దేవానికి వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభా మరినైనా ఎంతమంది నా ప్రభావ కేవీపీఎంలోనైనా ప్రేర్ ప్రేర్ రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారా ప్రభా ఆ ప్రేయర్ రిక్వెస్ట్లన్నిటికీ మీరు గొప్ప జవాబును దయచేయండి వాళ్ళ రిపోర్ట్స్ అన్ని మారిపోవాలా దేవా వాళ్ళ అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడాలా నా ప్రభా గొప్ప మేలు పొందుకోవాలా నా సంపూర్ణ స్వస్థ పొందుకోలో దేవా నిస్సహాయం దయచేయండి అయా వారినైనా కేబిపి బ్రదర్స్ సిస్టర్ ని వారందరినీ జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని అందరినీ కూడానైనా ఆత్మపూర్ణులుగా చేయండి నా ప్రభా మేమందరంనైనా శరీరానుసారంగా నడవద్దు తండ్రి ఆత్మానుసారంగా నడవాలా నా ప్రభా మమ్మల్ని అందరినీ ఆత్మీయ జీవితంలో బలపరచండి మా అందరికీ ప్రార్థనా జీవితం వాక్య ధ్యానాన్ని మంచి సత్సాక్ష్యాన్ని మాకు దయచేయండి తండ్రి అగ్నిలో నుంచి లాగినట్టు నా ప్రభావ కొంతమందిని పాదల చిధుకు నడిపించాలా ప్రభా కొందరినైనా రక్షణకి నడిపించాలైనా అటు ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయండి నా ప్రభా మమ్మల్ని అందరినీ వాడుకోండి అంచలంచెలుగా మీరు మమ్మల్ని అభివృద్ధి పొందించమని సమస్త మహిమ గంధ ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ఏస పరిశుద్ధి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్స్ సిస్టమ్ మధురమై నది నాయసు ప్రేమా మరపురాని దీ నా అరువలే నిధి నాయ సుని ప్రేమా మరువలే నిధి నాయ సుని మధురము నా ప్రేయు నీ ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నాయ ప్రేమా ఇహలో కాలతో అంధోడనే నైతిని నీ సన్నిధి విడచి నీ కుదూరమైతిని ఇహలో కాశలతో అంధుడ నేనై తిని నీ సన్నిధి విడచి నీకు దూరమై తిని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లనీ స్వరముతో నన్ను నీవు పిలచి నీలో నన్ను నిలపిన నీ ప్రేమ మధురం ప్రేమా ప్రేమా ప్రేమా నాయసు ప్రేమా మధురమైనది నాయసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పినా ఎగసి పడే అలలతో పడిలే గర్జించిన పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగసిపడే అలలతో కడలే గర్జించిన మరణపూ ఛాయలే ధరిచేరణీయక మరణపూ ఛాయలే ధరిచే ీయ కాచినీ ప్రేమితో మధురం ప్రేమా ప్రేమా ప్రేమా నాయ ప్రేమా మధుమై నదీ నాయ ప్రేమా మరపురానిదీ నా తండ్రి ప్రేమా మరువలే నిధి నాయ సోని ప్రేమా మరువలే నిధి నాయ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ేమా మధురమైనది నాయసు మరపురానిది నా తండ్రి ప్రేమా ప్రెస్ లాడ్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ శోతం యేశ్వ్రభ వాక్యంధ ప్రభా మాట్లాడండి జీవంగుల దేవా ఇజ్రాయిల్ల పరిశుద్ధ దేవా మహాదేవ గొప్ప దేవ నిన్న రేతి ఒక రీతిగా ఉన్న దేవా నా దీవానికి శ్రోతం చేస్తూ పరిశుద్ధాత్మ దేవ మాలో రాండి నా దీవానికి శ్రోతం మీ యొక్క మనసు మాకు ధరింప చేయండి మీ జ్ఞానం మాకు దయచేయండి విశ్వప్రభ ఆత్మ ధర గూడే రాసలు తెలిపించి పరిశుధాత్మ నడిపి తెచ్చి సైతాన్ దయాలు కాల్ చేసి మీ ఆదీనో పెట్టుకొని మీ హతం కింద పెట్టుకొని మనిషి అమీన్ బ్రదర్ అమీన్ దిలీప్ దిలీప్ సందీప్ ఆర్థికండం ఇరవై ట్వంటీ సిక్స్ చాప్టర్ చదువు అబ్రాహా ఇక్కడ ఇసా కోసం చూస్తున్నాం మేము చూస్తున్నాము ఇశాఖ బి దేవుని మీద సంపన్న ఆధారం లేడు ఇశాఖ బి చూసే అబ్రాహంకు బి భయం కలుగుతుంది ఇక్కడ ఇశాకు బి కొంచెం భయం కలిగితే ఇక ఇస్సాక్ గురించి చూస్తాం మనం చూద్దాం ఇక్కడ చూద్దాం మనం అబ్రహాము దినములలో అబ్రాహము దినంలో వచ్చిన మొదటి కరువు కాక అబ్రాహం దిన వచ్చింది మొదటి కరువు కాక అంటే మొదటి కరువు వచ్చింది అబ్రాహాం దిల్ మొదటి కరువు వచ్చింది కానీ ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక మరి ఒక ఆ దేశంలో వచ్చాను అలా ఈ అబ్రాహా దినం వచ్చింది ఇస్సాక్ దినంలో మరి ఒక కరువు ఈ ఆత్మీయ చూస్తే వాక్యం ఇప్పుడు కరువు ఉంది ఆమోస్ గంధంలో చూస్తాం మనం ఆమోస్ గంధం చూస్తే అన్నపానం కాక ఆత్మ కరువు అంటే ఆత్మకరు అంటే వాక్యం మీద కరువు ఇప్పుడు కొద్దు ఉంది తిరిగి చూస్తే ఇక్కడ చూసే వాక్యం చూస్తే ససమే వాక్యం లేదు అంతా పులిపిన పులుసు ఉంది అక్కడ చూస్తే ఇక్కడ చూసే ఇస్సాక్ దినం నుండి ఒక కరువు వచ్చిందంట అప్పుడు ఇస్సాక్ అప్పుడు ఇసాకు గేరారులో ఉన్నా అలా ఎక్కడ ఉన్నాడు ఇసాక్ ఎక్కడో గేరారులో ఉన్నాడు అక్కడ ఫిలిస్తీన్ల రాజైన అభిమేలకు నద్దుకు వెళ్ళను అలా మన జీవితం యాత్ర అయింది వెళ్ళి ఉండాల మనం ఆగిపోదు పాట పాడతాం కదా ఆగిపోదును విశ్వాసంలో నేను ప్రార్థనలో నేను ఇండిన ఎడారిలో గోవిలో అనే పాట ఉంది కనుక మన జీతం సాగిపోవాలా రక్షణ పొందు వాళ్ళు సాగిపోవాలా ఆగిపోవద్దు రక్షణ ఎవరు పొందుతారో ఆత్మీయ జీతంలో సాగిపోవాలా అక్కడ జీవితం సాగి సాగిపోతున్నాడు కానీ చాలా మంది రక్షణ తీసుకొని ఆగిపోతాడు కానీ ఇక్కడ చూస్తుంటే చదువు అక్కడ యుహోవా అతనికి ప్రత్యక్షమై అలా యుహోవా అతనికి ప్రత్యక్షమైగుతునికి వెళ్ళక ఐగుప్తు వెళ్ళక అలా మన ఆత్మీయ జీవితంలో ఈ లోకం అంతా ఐగు కనుక దీని వైక్ తిరగొద్దు వెనుక మనం మనం వెనుక తిరగొద్దు మన జీవిత యాత్ర అయింది ఆత్మీయ సాగు సాగిపోయింది ఐగుప్త పోక ఐగుతు ఈ లోకంలో మళ్ళీ తిరగొద్దు మనం మనం చూస్తాం ఏ లోకంలో తిరుగు గరితీరా పత్రిక ఓ వెగ్గి గరి తీరారా మళ్ళా మూలా పాటం మళ్ళా జరిగిన వేళ మూలపాట మీ దేవుని విశేషం మీ చేతిలో ఎరిగిన వారు మళ్ళా మీ కోసం పరిచయా జీవితం నాకు ప్రయాసపడుతుంది మళ్ళా నేను ఎట్టించోతే ఉన్నాను మళ్ళా నాకు ప్రసవ వేదన పౌలు భక్తులు గరితీరాని చెప్తున్నా చూస్తాం మనం అంటే గలతి చరిత్ర ఉంది ఆత్మీయ సత్వం నుంచి మళ్ళా ఈ మూలపాట తిరుగుతుంటారు అయితే ఇక్కడ ఇశాక్ దేవుడు మాట్లాడు మూలపాట అంటే ఈ లోకం ఎంత ఈ లోకం అంతా సైతం ఉంది ఇక్కడ ఐకం అంటుడు ఐగుతు వెళ్ళక ఐగుతుంటే బాణాసి దేశం ఐగుర్తునంటే దేశం స్వేచ్ఛ లేని జీవితం ఐగుర్తునంటే అయితే ఐగుర్ను ఎల్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అలలియ నేను ఎక్కడ చెప్తున్నా ఆ దేశంలో నివసించాలా ఇసాకు నేను చెప్పిన దేశంలో నివించాలా అని ఇసాక్ దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రామ్ తో దేవుడు ఇశాక్ తో ఇప్పుడు మనతో మాట్లాడతాడు దేవుడు ఇంకేమంటాడు ఈ దేశమందు పరవాసివై ఉండుము అలలియ ఈ దేశం ముందు ఏమి వెళ్ళరా ఈ దేశంలో మనం ఏమున్నాం టెంపరీ ఉన్నాం మనం ఈ దేశంలో ఒక కేక ఈ దేశంలో మన ప్రవాసీ ఉన్నాం మన ఈ దేశంలో మనం ప్రవాస ఉన్నాం ఈ లోకం సంతకాలం అంత మార్కెట్ ప్లేస్ గలిబిలి అంత కనుక ఈ దేశం ముందు ప్రవాసమే ఉండమని ఎవరితో మన ఇశాఖతో చెప్తున్నాడు మన ప్రభు నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వాదించదను అలాగే నీకు తోడై ఉండి నేను ఆశీర్వాదించును అలా ఏమంటాను వాగ్దాన్ని చేస్తున్నావు ప్రభు మనకు నీ తోడు నువ్వు ఎక్కడ ఆశీర్వాదగా ఉంటాను ఆశీర్వాద్గా ఆశీర్వాద కంటే అంటే ఆత్మీయల కనుక ఇక్కడ తోడు నేను నువ్వు ఇక్కడ చూస్తాం దేవుడు ఈ శాఖ ఈ అధ్యయంలో మనం చూస్తాం మా ఎలయైన నీకును నీ సంతానమునూ ఈ దేశములన్నీ ఇచ్చి అలా నీకును నీ సంతానం ఈ దేశం అని ఇచ్చి తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి అలా నీ తండ్రితో చేసిన ప్రమాణము నెరవేర్చి అలా అయితే ఈ నీకు నీ దేశం మనబి చూస్తే మన మన దగ్గర వచ్చిన ఆత్మీయ సంతానం ఆత్మీయ సంతానం మన దగ్గర వచ్చిన వారు తిమతి మళ్ళీ చెప్తున్నాడు కదా నా కుమారుడు అంటే తిమోతి నిజంగా కుమారు కానీ ఆత్మీయంగా ఏమున్నాడు కుమారుడుగా కనుక అయ్యమంటాడు ఇక్కడ నీకు నీ సంతానం ఈ నేను ఇచ్చేదను ఇంకా నీ తండ్రి అయిన అబ్రహాతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి వాళ్ళు తన కొడుకుతో చెప్తున్నాడు విశాఖతో నీ తండ్రి అయిన అబ్రహాం చెప్పిన నిబంధన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో వలె ఆకాశ మీ తండ్రి నుంచి చెప్పిన ప్రాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం విస్తరింపజేసి దేశముల నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానం ఇచ్చేదను వాళ్ళు ఇక్కడ దేవుడు నీ సంతానం విషయాన్ని వాగ్దన చేస్తుంది నీ సంతానము వలన నీ సంతానం సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతరు అసలు ఇక నీ సంతరంలో ఈ భూలోకం వంతు నీ నీ ధర అందరి ఆశీర్వాదం పొందును అని ప్రభు విశాఖతో మాట్లాడుతున్నాగా అబ్రాహాము నా మాట విని ఇది ముది ఏమంటాడు అబ్రాహాం నుంచి చెప్తున్నాడు అలా చూడండి మన పిల్లలు ఆత్మీయలు దేవుడు ఇట్లా మాట్లాడాలా చెప్పా కానీ ఇకే చెప్తున్నాడు అబ్రామ్ లా మాట నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొని చెప్పను నేను విధించిన నా ఆత్మను కట్టలను విధి గైకోనలోను ఇాకు గెరారులో నివసించను ఇసాకు ఎక్కడ ఉన్నాడు గెరారులో నివసించను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆ చోటు మనుషులు తన భార్యని చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు ఆయన ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎవరు చెప్తున్నావు ఇసాక్ కదా చెప్తున్నాడు బేదర్ ఆ ప్రాంతంలో ఉన్న ఎందుకు మన ఉంది ఇది ఇది అంత దేవుని వాగ్ దేవుడు మాట్లాడదాను కానీ కానీ దేవుని వాగ్దానం మీద పూర్తిగా ఇంకా విశ్వాసంగా ఎదగలే ఇశాక్ దేవుడు చెప్పిన నీ సంతానం ఏం చేస్తున్నాం ఇస్కరాలు చేస్తున్నాం కానీ అక్కడ చూస్తే ఇసాకు ఏమైంది ఒక భయం వచ్చింది ఇది అబ్రామ్ లో బలం ఉంటది నాకు సంపి ఏమో నిన్ను ఆ రాజు తీసుకోండి ఇక్కడ చూస్తే ఆ ఇశాఖలోపి ఉంది మరణ బలం అని నాకు సంపతుంది ఎక్కడ పోయినా కానీ చెప్పాలని చెప్తున్నావు అక్కడ చూస్తే అక్కడ ఎందుకనగా రిప్కా చక్కనిది కనుక రిబికా చక్కని కనుక ఈ చోటి మనుషులు ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని జీవుడు ఇక్కడ ప్రాణం ప్రాణంకు భయం వచ్చిందో లేదా ఇక చూసే ఇశాకు బి ప్రాణి భయం వచ్చిందంట నన్ను నియమకు నన్ను చంపుతు అంటే పూర్తిగా వాగ్దానం మీద సంపూర్ణ ఆధారం లేరు ఇశాఖ ఇక్కడ అని చెప్పుటకు భయపడేను చెప్పుటకు భయపడేను అంటే భయం భయంకరం ఉంటది మనకు అనేక భయం వస్తుంది ఎప్పుడు మనం భయం పోతాం దేవుని ఆత్మలు ఎదురు ఎదురిపోతే దేవుని వాక్యం మన ధ్యానం ఏం చేసి ప్రార్థనలు ఎదురుతాయి అది భయంకుని మనం ఏం చేస్తామంట దాన్ని గద్దిస్తామంట అంతగా ఎదగలం మనం అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత అక్కడు చాలా దినములు ఉన్నాడంట అక్కడ రాజైన రాజు అభిరేఖను అలా ఈ అభిరేఖలు చూస్తే చూస్తున్నాడు అరే ఆయన ఉదయం చెప్పిన కదా ఏంది ఇది ఆ చర్చ చూసినడు ఆయన అప్పుడు ఏమంటారు చూసాం అప్పుడు అభిమేకు ఇస్తాకు పిలిపించి అభినయక్ రాజు ఇశాఖని పిలిచి ఆమె నీ భార్య ఆమె నా సహోదరిని ఎలా చెప్పితువని అడగగా నీ వార్య సహోదరుని ఎలాగా చెప్పిదని బట్టి నేను చనిపోదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను అలా అతని బట్టి నేను చనిపోతున్నా అతని అనుకుని అంటే నాకు ఒక భయం కలిగింది నేమే నిమిత్త నేను చచ్చిపోతున్నానని ఇతాక నేను అంటే ఇశాఖ చూస్తే ఇక్కడ సంపూర్ణ ఆధారం లేడు మనం ఎప్పుడు సంపూర్ణ ఆధారం ఎక్కువ సాగిపోవాలి మనం సాగిపోవాలా అయితే ఇక్కడ చూస్తే భయం కలిగిన ఇసాక్ సాగు చెప్పు ఇంకేమంటు ఇక అభినయలకు ఒక మాట చెప్తున్నాడు అందుకు అభిమేకు నువ్వు మాకు చేసిన ఈ పని ఏమి అభినయకు నువ్వు చేసిన మాకు ఏం పని ఇది ఈ జనులలో ఎవడైనా ఈ జను ఏమైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చుని ఎవరైనా చూపించును అంటే భయం లేకుండా ఇది పని చేయకునేమో అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టు వాడవు కదా అప్పుడు మా మామీలందరికీ పాతకం తెచ్చిన వాడని విశాఖ చెప్తున్నా అక్కడ అక్కడ అభిమేలకు ఈ మనిషిని జోలికైన ఈ మనిషి జోలికి వెళ్ళిన భార్య జోలికైన ఇతర భార్యగా జోలికైనాను వెల్లువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందునని వెల్లువాడు నిశ్చయంగా మరణ శిక్ష పొందునని ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా మనది అక్కడ ఉన్న ప్రజలన్నీ ఏం అభినయకు ప్రజలన్నీ ఆగ్రహిస్తున్నాడు తన సేవకుడు అందరూ ఆగ్రహిస్తున్నాడు అని ఏం చేస్తున్నాడు గద్దస్తున్నాడు ఇసాకు ఆ దేశం ఇసాకు ఆ దేశం ఉన్నవాడైనము వేసి పిత్తనం వేసి సంవత్సరం నూరంత పొందాను ఐ మీన్ అలాది ఇసాకు ఏం చేసిన అంట అక్కడ భూమిలో నూరంతల వేసి నూరంతా అంటే ఫలం పొందాను అలాది దేవుడు ఏం చేసినాడు వాగ్దానం నెరవేర్చలేదా నీకు తోడుని నేను దీవిస్తా అన్నాడు ఇక్కడ చూస్తే దేవుని ఒక వాగ్దానం ఎట్లా నెరవేర్స్ దేవుని బ్యాగ్ బ్యాగ్స్ ఉంటే ఆ వాగ్దానం నేరసిన తప్పకుండా నెరవేస్తాయి వాగ్దానం ఎందుకు లేట్ అయిపోతానంటే మనల్ని సగం సత్యం సభ అవుతూ ఉంటే వాగ్దానం నెరవేర్చాయి ఆ వాగ్దానం కనుక ఏసు ప్రముఖ ఆ వాక్యం ఏసు ప్రభు మన పరిస్థితి ఉండాల అయితే ఇక్కడ చూసే నూనెతో పలితే అక్కడ ఏమంటున్నట్టహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడను అలా యుహోవా అతన్ని ఆశీర్వదించిన గొప్పవాడని అక్కడ అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అలా మిక్కిలి క్రమంగా అభివృద్ధి పొందను అలా మన జీవితంలో ఏంది ఆత్మీయ జీవితంలో ఆత్మ క్రమం అభివృద్ధి పొందాల ఆత్మీయలో ఆత్మలో క్రమక్రమైన అభివృద్ధి పొందేనే దేవుని వాక్యం గొడవబడి సాగిపోతే నువ్వు నీ ఆత్మసిద్ధి క్రమం క్రమంగా ఎదుగులిపోతుంది క్షమలు చూడకుండా సాగిపోవాలి అయితే ఇక్కడ క్రమగుణంగా అభివృద్ధి పొందడం గొప్పవాడైన సాగి అతనికి గొర్రెల అస్తియు గొడ్ల అస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున పిలిస్తీలు అతని ముందు అసూయపడి మన సదుపరం అతనికి గొర్రెల ఆస్తియు గొర్రెల ఆస్తిలో వచ్చేసి గొడ్ల ఆస్తియులు దాసులు గొప్ప సమూహమును కలిగినందున కావర గొప్ప సమం కలిగిన తన అందులో అసూయ పడింది మా దేశంలో వచ్చి పర్వశిండి ఈయన మా కన్నా గొప్ప వాళ్ళైతున్న వాళ్ళు ఒక అసూయ చేసిండ అక్కడ చూస అస ఫిశాక్ మీద తండ్రి అయిన అబ్రహామ దినములలో తన తండ్రి అయిన అబ్రహాం దినంలో తన తండ్రి దాసులు త్రవిన బావులన్నిటిని తన తండ్రి అయినా అభిమాహం తీసుకున్న అన్ని బా బావులన్ని మోసి పూడ్చి తన మన్ను పోసి మోసేసి ఏం చేసిందంట పగా పట్టుకుని మన్ను మోసి పూడ్చింది కానీ దేవుడు తోడున్న కానీ ఆపలేదు ఇట్లా పగా తీసుకుంటారు వాళ్ళు ఇంత ఎట్లా ఫలింపు అవుతారు ఇట్లా అన్ని బావులు ఏం చేసినట్ట మన్ను మోసేసిందంట అయితే జీవితం అభిమలకు నీవు మా కంటే బహుబలం గలవాడవు కనుక అభినయకు అప్పుడు చెప్తున్నాడు మా కంటే బహుబలంగా వాడు కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమని ఇసాకుతో చెప్పగా మా దగ్గర వెళ్ళిపోమని ఇశాక్తో చెప్పగా జూడు ఇక్కడ చూస్తే ఈ ఇసాకు తోడునని అభిమయ గుర్తుపడుతున్నాడు ఇశాకు దేవుడు తోడున్న యుహువ దేవుడు తోడునని ఇశాకు గుర్తుపట్టి గుర్తుపడ్డాడు అభినయక్ ఆయన ఏం చేస్తు మా దగ్గర నుంచి మీ తొలి ఫోన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుండ్రు ఇసాకు ఇసాక్ అక్కడ నుండి వెళ్ళి ఇశాఖ అక్కడ నుంచి ఏరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాను గేడారు గుడము మళ్ళా గుడారం వేసుకొని అక్కడ మన వేరే జగ గుడారం వేసుకొని మళ్ళా నివసించాను అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోయాను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తన తండ్రి అబ్రాహ్మ దీరంలో తవిన నీళ్ళ బాబులు ఇస్సాకు తిరిగి త్రవించను మళ్ళా తిరిగి తోచను ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత మృతి పొందిన తర్వాతలు వాటిని పూడ్చివేసిరి చిన్నగా వస్తుంది మరి వైస్ బ్రదర్ జర చిన్నగా వస్తుందా మళ్ళీ చదవాలా పేద మళ్ళా జ్వర జర వయసు పెద్ద అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తగిన నీల బావులు ఇషాకు తిరిగి త్రవించను మళ్ళా తిరిగి తోవించను ఎందుకంటే అక్కడ బావులు తోవించను వేరే జగంలో పోయి ఒక బావులు తోవించినట్టాకు అక్కడ ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత అబ్రాహా మృతి పిలిస్తీలు వాటిని పూడ్చి వేసి వాళ్ళు చూడు చేసి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పిన తిరిగి వాటికి పేర్లు పెట్టాను ఆ బావిలో పేర్లు పెట్టిన తండ్రి పేర్లు పెట్టను మరియు ఇసాకు దాసులు ఆ లోయలో ఇశాకులు దాసులు ఆ లోయలో బాబగా జలలు గల బావి దొరికెను జలగల వావి నీళ్ళలు దొరికెను ఎందుకంటే ఇశాకు ఎవరు తోడు అనలియ చూసా అప్పుడు గేరారు కాపరులు గేరారు కాపుడు ఇషాకు కాపరులతో జగడమాడి గిరాని కాపుడు ఇషా కాపుడుతో మళ్ళా జగడమాడి మళ్ళా జగడ వాడికి మీరు మాదే అని చెప్పిరి కనుక ఈయను మాదే అని చెప్పిన కనుక వారు తనతో కలహించినందున తన కలహించినందున ఇప్పుడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టాను దాని బావికి ఏ సైకని పెట్టానా వారు వారు మరి ఒక బ్రావి తగినప్పుడు మరి ఒక బావు తగినప్పుడు దాని కొరకు జగడం ఆడి కనుక దానికోసం జగడం కనుక దానికి అని పేరు పెట్టాను పేరు ఏం చేస్తుండ్రు వీళ్ళు వీళ్ళు కుట్రలో పెట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంత వాడుతుండ్రు వీళ్ళు అయినా కదా సాగిపోతున్నాడు అతడు అక్కడి నుండి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి బావి త్రవించను మరి బావి త్రవించను దాని విషయమై దాని విషయమై వారు జగడం ఆడలేదు గనక అతడు ఇప్పుడు యుహోవ మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు యుహోవ మనకు ఎడుమి కలిగేసి ఉన్నాను కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదం అనుకొని అలా ఈ దేశమందు ఇంకా అభివృద్ధి పొందునని అనుకొని దానికి రహిబోత్ అని పేరు పెట్టెను దానికి రహిబోత్ పేరు పెట్టును అక్కడ నుండి అతడు బేర్షాబాగ్ కు వెళ్ళను అతను బేర్షాబాగ్ వెళ్ళను ఇంకా ఆ రాత్రి యహోవా అతనికి ప్రత్యక్షమై అలాహోవా అతను ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నీ తండ్రి అబ్రహాం దేవుడును నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము నీకు తోడైనా భయపడకు అక్కడ చూస్తే ఈ శోధనలు వస్తున్నాయి కనుక దేవుడు ఏం చేస్తున్నాం ఈ సాకు దేవుడు ఇసాకు సాకు బలపడుతున్నాం దేవుడు మనకు తోడుంటే ఏమవుతుంది మనకు బలపడతూనే ఉంటాడు దేవుడు మనం భయపడద్దు ఇక్కడ ఇక్కడ చూసా నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నా దాసు అయిన బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసదనని చెప్పాను మళ్ళా జాపంపిస్తుంది నీ సంతానం విస్తరి చేశాను అక్కడ అతడ ఒక బలిపీఠము కట్టించి అక్కడ ఒక బలిపీఠం కట్టించిమమున ప్రార్థన చేసి అనలియ యుహోనామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అనలియోనామం ప్రార్థన చేసి గుడారం చేసాను అనలియ చూస్తే దేవుడు మాట్లాడేక ఒక బలిపీఠం కట్టి ఏం చేస్తుంటా యుహోనామంలో అక్కడ ప్రార్థన స్టార్ట్ చేస్తున్నట్టు అక్కడ చూసా అప్పుడు ఇస్తాపి దాసులు అక్కడ భావిత విరి మళ్ళా ఇశాకులు అక్కడ దాసులు భావిస్తుంది ఇక్కడ అంతటా అభిమే లేకును అతని స్నేహితుడైన అహుజత్తును స్నేహితున అహుజత్తును అతని సేనాధిపతి అయిన పికోళ్లు గేరారు నుండి అతని యుద్ధకు వచ్చిరి వచ్చిరియా ఇశాకు మీరు ఇశాఖ మీరు నా మీద పగబెట్టి విశాఖ మీరు నా మీద పగబెట్టి అయితే చూస్తే మనము సైతం ఎంత చేసినా కానీ మనం అంతనే మనం సాగిపోతే అభివృద్ధి పొందుతాం ఇక్కడ చూస్తే ఎంత సైతం చేసినా కానీ ఏం చూస్తున్నాం అప్పుడు చెప్తున్నాం ఇసం నా మీద పగబట్టి మీ యొద్ధ నుండి నన్ను పంపివేసిన తర్వాత మీ ఎద్దును పంపించిన తర్వాత ఎన్ని నిమిత్తము నా యొద్ధకు వచ్చి ఉన్నారని వారిని అడగగా ఎన్ని నిమిత్తం నా దగ్గర వచ్చిన అనగా వారు నిశ్చయముగా యుహోవా నీకు తోడయుడు నిత్యంగా నేను తోడు చూచి ఇది అన్నిలు చెప్పాలను నిత్యంగా ఈయన దేవుడు బిడ్డ నిత్యంగా మీ ఇలా దేవుడు గొప్పడు అని చెప్పాలా మనం అని లేదు కానీ సత్త ఈయన ఈయన పక్షంగా దేవుడు ఉన్నాడు అని చెప్పాలా ఈయన దేవుడు ఉండని చెప్పాలా ఇప్పుడు వాళ్ళు సాక్షిని చెప్తుంటారు నిత్యంగా ఇంత అభివృద్ధి మామూలు సంగతి కాదు నాకు దేవుడ ఉన్నాడని అక్కడ వాళ్ళు తెలుసుకున్నట్టు అక్కడ మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలనని మాకు మీకు ఒక ప్రణ ప్రణామం ఉండే మేము నిన్ను నన్ను నిన్ను మేము నిన్ను ముట్టక మేము ముట్టక చదవరు నీకు మేలే తప్ప మరేమీ చేయక వాళ్ళకు భయం వచ్చేసింది మేలే తప్ప ఏమి చేయక సమాధానముగా పంపితే సమాధానం పంపించేది కనుక నీవును మాకు కీడు చేయకుండా వాళ్ళకు భయం వచ్చింది ఎరే ఈ మళ్ళీ కీడెక్కడ వస్తుంది మా మీద ఎక్కడ చాపం వస్తుంది భయం వచ్చింది ఇలా దేవుడు తోడున్న కనుక మాకు కీడు చేయక ఇంకేమంటారు బంధన చేసుకుందమని అనుకుంటు నీతో నిబంధన చేసుకుని అయితే ఇశాఖ అంటుంది ఈ వచ్చి చెప్తుంది నీతో నిబంధన చేస్తే మాకు మేల్ అని నీతో నిబంధన చేస్తారని మేము అనుకొని వచ్చింది నేను ఇశాఖతో చెప్తున్న వాళ్ళు ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదము పొందిన వాడవని కలలియా ఇప్పుడు యహోవా ఆశీర్వాదం పొందేవాళ్ళని నీ దేవుడైన యహోవా నేను ఆశీర్వాదం పొందినని మాకు కనబడుతుంది అని చెప్తున్నా అతడు వారికి బిందు చేయగా హలలిగా ఒకరికి ఏం చేసిన బిందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని హలలిగా వారి అన్నపానం పుచ్చుకొని హలలి వాళ్ళకి బిందు చేయక సన్నపానం పుచ్చుకొని వారు తెల్లవారినప్పుడు వారు లేచి తెల్లవారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొని అతను ప్రమాణం చేసి ఈ ప్రణామం చేస్తుండే అయితే సమాధానం ఉంటే మాకు ఏకీ రాదు ఒక భయం వచ్చి ఒక ప్రణామం చేసుకో మన ప్రామిస్ చేసుకొని వాళ్ళు భయ లేదు అంట ఇక దావి తీస్తున్న ట్వంటీ త్రీ ఫైవ్ శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదు అలా ఇక దావి దంటున్నాడు నా శత్రువు ఎదుట నువ్వు భోజనము సిద్ధపడుతు అల అలడియా నీ నోట ఏ అబద్ధం లేకుండే నిందన ఉంటే ఇశాఖ ఉండే వాళ్ళు దేవునికి చేసి ఏం చేస్తుంటా వాళ్ళని నీకు వస్తే శత్రువు కూడా నా శత్రు పెట్టిన నువ్వు భోజనం భోజనం సిద్ధపడుతుడు తల ఉన్నావు అలడియా నూనెతో తల నా అంటి ఉన్నాను నూనెతో నన్ను తల ఉన్నాను ఇంకేమంటుడు దావీ నా గిన్నె నిండి పొర్లు అలలియ గిన్నె నిండిపోరుతున్న అంటే అలలియా దేవుని ఆత్మ దేవుని యొక్క ఆత్మలో నిండిపోతుంది గిన్నె అంటే మన దావిత్కర గిన్నె నిండిపోతుంది ప్రసిద్ధాత్మ నిండి వాడాలి ఇక్కడ ఇసాక్వి పసిాత్మ నిండి వాడాలి మనం మెదార్తో శత్రువు మన దగ్గర వచ్చి ఏం చేస్తున్నట మళ్ళా ప్రార్థించమని చెప్తున్నట మన దేవుని ఒక ఇక్కడ చూస్తే పేతురాని పత్రిక జూడు బ్ర పేతులు ఐదో అధ్యాయం ఒకటో పేతులు ఐదో అధ్యాయం వచ్చిన మా ప్రదర్ ఐదో దేం ఒక్క నిమిషం పేపర్ పోయింది బ్ర ఇక్కడ ఒక్క నిమిషం చిన్నలార రెండో పేద సారీ దిలీప్ రెండో పేదర్లో ఎన్నో సెకండ్ పీటర్ సెకండ్ పీటర్ ఫైవ్ లా ఫైవ్ చాప్టర్ ఫైవ్ వర్డ్స్ ఫైవ్ చాప్టర్ లేదు బేదర్ మూడు చాప్టర్లే ఉన్నాయి ఫస్ట్ చాప్టర్ లో ఫైవ్ ఉన్నాయి లే ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ ఫైవ్ చిన్నారా మీరు పెద్దలకు లోబడి ఉండడి కాదు ఇక్కడ వేరే ఉంది ఐదో ధ్యానం ఐదో వచ్చిన ఐదో అధ్యాయం ఐదో వచ్చిన వింతే ఉంది ఒక్క నిమిషం సెకండ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ ఐదో ధ్యాన్ సెకండ్ పీటర్ సెకండ్ పీటర్ ఫస్ట్ లా ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఇది కాదా సెకండ్ పీటర్లే సెకండ్ పీటర్ ఫైవ్లా ఫైవ్ లేదు నో సెకండ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ ఫైవ్ వర్డ్స్ అదే బేదర్ ఆ హేతువు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును ఇదనే కాదు బ్రదర్ ఏది సెకండ్ పీటర్ చదువుతున్నాం కదా సెకండ్ పీటర్ ఫస్ట్ లా సెకండ్ పీటర్ ఫస్ట్ ఫైవ్ అంతే బ్రదర్ ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం సిక్స్ సిక్స్ సిక్స్ జ్ఞానము నందు ఆశయాగ్రహమును జ్ఞానముందు ఆకార నిగ్రహము ఆశయా నిగ్రహము నందు స్థానమును స్థానము సహనమునందు భక్తిని భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునడి ప్రేమ అమర్చుకోని చెప్తుంటారా ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఈ కలిగి విస్తరించే ఇది మన ప్రభువైన ఏసు క్రీస్తును గురించిన ప్రభువైన అనుభవ జ్ఞాన విషయములలో సోమరులైన నిష్పులైన కాకుండా చేయను సోమరునను నిష్పనను కాను చేయను ఇవి ఎవరికి లేకపోవును ఎవరి లేకపోవు వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి పాపం శుద్ధిగా మర్చిపోయి రుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును దూరదృష్టి వాడును దూరదృష్టి లేని వాడగును దూరదృష్టి అందువలన సహోదరులారా అందువలన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి జాగ్రత్త మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడునో తొట్టిల్లరు అలా మీ క్రియలు చేయవారైతే ఎప్పుడు మీకు తొట్టిల్లారో చెప్తుంది ఇక్కడ అలాగున ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు అనుగ్రహించబండిగా అలా ఇక్కడేముంటు ఇట్లా ఉంటే మీరు తొట్టిల్లన్నారు ఇక్కడ దేవుడు వాక్యంశ తెలుస్తుంది ఇక్కడ ఫైవ్ లా టెన్ చూడు ఒకటి పేతులు ఫైవ్ లా టెన్ ఒకటి పేతులు ఫైవ్ లా టెన్ బట్ బట్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ హూ తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు తన పిలిచిన నిత్య మహిమకు పిలిచి సర్వ సర్వనిత కిరాకు నిధి దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట కొంచెం కాలం మీ శ్రమ రూపంలో ఉన్న తర్వాత పూర్ణులను చేసి పూర్ణగా చేసి స్థిరపరచి స్థిరపరచి బలపరచును బలపరచును అలా కొంచెం శ్రమకరంగా ఏం చేస్తా స్థిరపరిచి నిన్ను బలపరచును దేవునికి మహమునుకలుగాక ఆయనకు కలుగునుక ఆమెన్ అయితే ఇక్కడ చూస్తే ఇషాకు కొన్ని సరీగా శోధన వచ్చింది కానీ ఇషాకు సాగిపోయినాడు ఇక్కడ పేత్రుడు చెప్తున్నాడు కనుక కొంచెం కర్షంబడి మీకు బలపరచను మన సాగిపోతే దేవుని ఆత్మ వాక్యం మనకు బలపరచను దానిలో మనకు విజయం ఉంది దేవుడు వాక్యం తీర్చుకోతం ఈ సుబ్రహ్మాణ దేవానికి దేవానికి ఈ వాక్యం ద్వారా విశాఖస్రవా ఇతను వేసి నూరెండ పండించండు నాదివా నీకు సొంతం ఉపమానం మీరు చెప్పిండు మన ఇత్తనాలు మీరు వేసిండు రాత్రి నీళ్ళ పడ్డాయి కొన్ని భూమి మీద పడ్డాయి కొన్ని ముళ్ళకప్పులు పడ్డాయి నాదివా మన నీళ్ళలో కొన్ని ముప్పై ఎంతలు కొన్ని మన డెబ్బై ఎంత వాక్యం ఉంది వేసే ప్రభావా మేము ఫలించారా నా దివాక్యం ఇతరులకు స్వార్థ చెప్తాను సాయించే మనం ఇస్తున్న ప్రశ్న మీరు నేను ప్రార్థన చేస్తా అంశాలు మహాపరిశుద్ధుడ మహాగనుడ కృప సత్య సంపూర్ణుడుపై ఉన్న తండ్రి నీకు వందనాలు ఇస్తాయా ఇదిగో నా దేవా తండ్రి రాత్రికాల సమయంలో నీ వాకిందారమ్మతో మాట్లాడినావు ప్రభా ఏ రీతిగా అయితే ప్రభానైనా మీరు ఇశాఖకి ఆశీర్వాదాన్ని అనుగ్రహించినారు అతనికి వాగ్దానాన్ని అనుగ్రహించినారు ఆ వాగ్దానాన్ని తన పట్ల మీరు నెరవేర్చినారు ప్రభ కొంతకాలం ఆటంకాలు వచ్చినా గాని ప్రభా మీరు సహాయకులుగా ఉండి తనని నడిపించినారు తన శత్రువులు ఏదుటా తనని గొప్పవాడిగా మీరు చేసినారు ప్రభ దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభానా దేవ తండ్రి ఇదిగో ప్రభాన అయినా మేము కూడా తండ్రి మా పిలుపు మా ఏర్పాటు విషయంలో మేము నిత్యం చేసుకొని మరీ జాగ్రత్త ఆ రీతిగానే మేము ముందుకు పోవాలా తండ్రి ఏ విషయంలో కూడా ప్రభ నీకు ఆయస్కారంగా మేము ఉండద్దు ఆ రీతిగా మా హృదయాలు కానీ మేము ఆ స్థితిలో ఉంటే మమ్మల్ని క్షమించండి ఇక వాక్యం ద్వారా మీరు మాతో మాట్లా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడనారు ఈ వాక్యానుసారంగా ప్రభ నేను ఒకవేళ రీతిగా అనుగుణంగా లేకపోతే నన్ను క్షమించే ఇదిగో ప్రభా యొక్క గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తుంట నా దేవ ఇదిగో ప్రభ దేవి సిస్టర్ గురించి మేము ప్రార్థిస్తుండగానైనా ఆ సిస్టర్ కి జరగకుండా ప్రభ మీరు సహాయపడండి ఆ సిస్టర్ మీరు ముట్టండి తండ్రి స్వస్థ తండ్రిని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వాళ్ళ భర్త తాగు నుంచి విడుదల పొందులాగున ఆ ప్రతి ఆల్కహాల్ స్పిరిట్ ని యేసుక్రీస్తు నామంలో బంధించి ఆయనకి విడుదల ఏసుక్రీస్తు నామంలో మేము ప్రకటిస్తాం తన భర్త కూడా సంపూర్ణంగా రక్షణ పొందాలా మారు పొంది తండ్రిని తట్టు తిరగాల మీ వైపు ఆకర్షించబడి మిమ్మల్ని నమ్మే కుటుంబంగా ఉండాలా ప్రభా ఆ రీతిగా సిస్టర్ కుటుంబంలో మీరే గొప్ప కార్యం జరిగించండి అలాగే రవిచల్ల బ్రదర్ యొక్క కిడ్నీ లివర్ తన హార్ట్ మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి సంపూర్ణంగా ప్రభా ఆయనని మీ రక్షణ మార్గంలోకి నడిపించండి రక్షణ పొందకుండా ఆటంకపడుతున్న ప్రతి చీకటి శక్తులన్నిటినీ మీరు దూరపరిచే ప్రభా ఆయన రక్షణ పొందాలా ఆ రీతిగా నీ రాజ్యంలో చేర్చబడిలాగినా మీరు సహాయం దయచేయండి అనుకున్న ప్రతి అవసరాన్ని ప్రతి అక్కరతలన్నీ మీ క్రీస్తు మహిమధశ్వర్యంలో తీర్చండి ప్రభా అలాగే రాజేశ్వర క్యాన్సర్ గురించి మేము ప్రార్థిస్తున్నాం మీరు ఆయనని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయనని స్వస్థపరచండి ఆ యొక్క క్యాన్సర్ నుంచి ప్రభా మీరు స్వస్థత హీలింగ్ ఆయనకు అనుగ్రహించండి తన శరీరంలో ఉన్న ప్రతి చీకటి దురాత్మ శక్తులన్నిటినీ ఏసుక్రీస్తు నామంలో ప్రభా మీరు బంధించి వాటి అన్నిటి నుంచి విడుదల దయచేసి ఆయన కూడా సంపూర్ణంగా మారు మనసు పొంది రక్షణ పొందు లగ్న మీరు సహాయం దయచేయము మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే రీనా సిస్టర్ పక్షవాతంతో బాధపడుతున్న ఆమెని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆ పక్షవాతం నుంచి మీరు స్వస్థత దయచేయండి అరికాలు మొదలుకొని దేవా నడినంత వరకు ఆమెను ముట్టండి తాకండి స్వస్థపరచండి సంపూర్ణంగా ఆమె కూడా మారు మనసు పొంది రక్షణ పొందులాగానే మీరు సహాయపడండి ప్రభ అలాగే దేవా తండ్రి అలాగే ఆమె బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుండగా ఆ సర్జరీ విషయంలో ప్రభ మీరు సహాయం దయచేయండి మీరు సహాయకులుగా ఉండి సహకారిగా ఉండి నడిపించండి వాళ్ళ బిడ్డలను కూడా ప్రభా చదువుకుంటుండగా మీరే మంచి జ్ఞానము తెలివి వాళ్ళకు అనుగ్రహించి వాళ్ళందరినీ మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే అనసూయమ్మ కాలు సర్జరీ గురించి మేము ప్రార్థిస్తుండగానే ఆయన మీరే ఆమెను స్వస్థపరచండి ఆ సర్జరీలో మీరు సహాయం దయచండి మీరు వైద్యులకు మించిన పరమ వైద్యుడో ప్రభ స్వస్థ పరిచయ హోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగా ప్రతి ఒక్కరిని ఏమను మీరు స్వస్థ పరిచమని తండ్రి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభ నాయన తండ్రి అలాగే సరిత సిస్టర్కి బ్లడ్ క్యాన్సర్ అని ప్రభా నేను మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అయితే బ్లడ్ క్యాన్సర్ నుంచి ఆమెను మీరు స్వస్థపరచండి ఆమె కలిగిన ప్రభ ప్రతి పాపాలు అతిక్రమములన్నీ మీరు క్షమించండి ఆమెకు కూడా మారు మనసు రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ధైర్యపరచండి మీ విశ్వాసంలో స్థిరపరిచి ఆ కుటుంబం రక్షణ పొందలాగిన మీరు సహాయం దయచేయండి లక్కీ అనే చిన్న పాపకి ప్రభ కాల్ బోన్ గురించి మేము ప్రార్థిస్తుండగా ఆ పాపను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆ కాల్ బోన్ మీరు ముట్టండి తాకండి స్వస్థత హీలింగ్ ఆ బిడ్డకు అనుగ్రహించి ఆ బిడ్డను కూడా మీకు వరకు సాక్షిగా నిలబెట్టుకోండి శివదాస్ అనే బ్రదర్ గురించి ఆ యొక్క క్యాన్సర్ గురించి మేము ప్రార్థిస్తుండగా మీరు స్వస్థపరచండి మీరు ఆయన ఎందుకు కనికరం మీ కృప చూపించి నాయన ప్రభా యొక్క క్యాన్సర్ నుంచి మీరు స్వస్థ దయచేసి ఆయన కూడా సంపూర్ణ రక్షణ మార్గంలోకి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే నా విషయంలో ప్రభ మీరు నాకు తోడుగా ఉండండి సహాయకులుగా ఉండండి ఉద్యోగంలో స్థిరపరచండి ప్రాముఖ్యంగా నీ సేవలో ముందుకు నడిపించండి ప్రభ ప్రతి ఆటంకాలన్నీ తొలగించి ప్రభ నీ పరిచయలో నాయన మీరు నాకు తోడు సహాయకుడుగా సహకారిగా ఉంటూ మీ యొక్క ఆత్మచేత నడిపించమని తండ్రిని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే అని కానీ పాపకి హై గురించి ప్రార్థిస్తుండగా మీరు స్వస్థపరచండి ఆ బిడ్డ మీరు తోడుగా ఉండండి తండ్రి ఆ యొక్క షుగర్ నుంచి సంపూర్ణ స్వస్థత హీలింగ్ మీరు అనుగ్రహించండి ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ యొక్క షుగర్ నుంచి మీరు స్వస్థపరిచి ఆ బిడ్డను కూడా మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం అలాగే తిమోతి బ్రదర్ ప్రభా గురించి ప్రార్థిస్తుండగా సెల్యులైటిస్ అనే వ్యాధితో ఆయన బాధపడుతుండగా ఆయన పట్ల మీరు కనుకరించండి ఆ సర్జరీ విషయంలో ఆ సర్జరీ జరుగుతుండగా మీరు కార్యం జరిగించండి మీరు స్వస్థపరచండి డాక్టర్కి తగిన జ్ఞానము తెలివి అనుగ్రహించమని నేను మీరు సర్జరీ చేసి ఆ యొక్క సహోదరుని స్వస్థపరిచి సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నాగేశ్వరరావు బ్రదర్ గురించి ప్రాథమికస్తుండగా ఆయనకి లంగ్స్ లో ప్రాబ్లం ఉందంట ప్రభానైనా కిడ్నీలో ప్రాబ్లం ఉందంట కాబట్టి ఆయనని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ముట్టండి తాకండి స్వస్థత హీలింగ్ ఆయనకు అనుగ్రహించి ఆయన కూడా సంపూర్ణంగా మారు పొంది రక్షణ పొంది నీ తట్టు సహాయం దయచేయమని అలాగే నితిన్ బ్రదర్కి యాక్సిడెంట్ అయిందంట ప్రభానైనా ఆ యొక్క ఏదైతే డ్యామేజ్ అయిందో ఏదైతే కాలుకి దెబ్బ తగిలిందో ఆ దెబ్బలన్నిటి నుంచి మీరు స్వస్థత దయచేయి ఎక్కడైతే కాలు విరిగిందో ఆ కాలు మరలా ఏసుక్రీస్తు నామంలో ప్రాపర్ గా మొదట స్థితిలో ఎలా నడిచండో అలా నడువులాగా మీరు సహాయం దయచేయండి అలాగే చిన్న బ్రదర్ జర్మియా బ్రదర్ గురించి మేము ప్రార్థిస్తుండగా ఆ బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ స్వస్థత హీలింగ్ మీరు ఆయనకు అనుగ్రహించండి బలహీనంగా ఉంటుండగా మీరు బలపరచండి నా ప్రభ తండ్రి తను తినడానికి కావాల్సినది ప్రభ మీరు దయచేయండి ఆటంకాలు కలుగజేస్తున్న ప్రతి దురాత్మలను ప్రతి చీకటి శక్తులను మీరు బంధించండి ఏదైతే నొప్పితో బాధపడుతుండో ఆ పెయిన్ ని మీరు గద్దించి నేను ఆ పెయిన్ నుంచి సంపూర్ణ స్వస్థత హీలింగ్ అనుగ్రహించండి తన తింటునిక వామిటింగ్స్ అవుతున్నాయి ప్రభా యొక్క వామిటింగ్స్ నుంచి తనకున్న ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థ దయచేసి ఆ బ్రదర్ కూడా గొప్పగా మీరు సాక్షిగా నిలబెట్టుకోమని ఆ కుటుంబంలో గొప్ప రక్షణ మీరు జరిగించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయన కాబట్టి యొక్క ప్రార్థనా అంశాలన్ని సన్నిధిలో ప్రభాణ ఆయన మేము నేను ప్రార్థిస్తున్నాం విజ్ఞాపనం చేస్తున్నాం ప్రతి ప్రార్థనకు జవాబుదయచేసి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ప్రతి ఒక్కరిని మీరు హీలింగ్ అనుగ్రహించి ప్రభ ఇందులో ఎవరు ప్రభ నశించిపోకుండా ప్రతి ఒక్కరిని ప్రభ నీ రాజ్యంలో ఉండాలా ప్రతి ఒక్కరు స్వస్థత హీలింగ్ పొందుకొని మీకు వరకు ప్రతి కుటుంబం ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరూ మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకున్న అవసరాలు అక్రతలు అన్నీ మీరు తీర్చండి వాళ్ళు వెళ్తున్న పరిచర్యల్లో ప్రభ మీరు తోడుగా ఉండండి వాళ్ళు చేసే ప్రతి ప్రయత్న కార్యంలో అన్నిటిలో మీరు తోడుగా ఉండి సఫలపరచండి ఎలాంటి కీడు శోధన అపాయం ఉన్నా ప్రతి ఒక్కరి పట్ల మీరు కొట్టివేసి తండ్రి మీ యొక్క ప్రభ తండ్రి ఆశీర్వాదము దీవెనలు ప్రభ ప్రతి మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ందరినీ నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నీకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీద మన కేపీ బ్రదర్ కు ప్రతి బిడర్ కు సదాకాలం మనకు తోడు కాక ఆమీన్ బ్రదర్ లెట్స్ అందరికి